కీర్తన సంఖ్య ఐదు వందల ఏడు అత్యంత భాగ్యవంతులమో ఈతని పొడగంటిమి చెంత నుండి మమ్ము నేలే శ్రీ విఠలేశుడు తుంగ తుంటి తొంటి పరబ్రహ్మము అంగవించి సాకారమై ఉన్నాడు సంగతితో రుక్మిణియు సత్యభామల నడుమ చంగలించి మహిమల శ్రీ విఠలేషుడు అందపు పైడి మేడలో ఆదిమూర్తి అయిన దేవుడు అందరికీ ప్రత్యక్షమైయున్నాడు సందడించి గోపిక జనములతో చెంది ఉన్నాడిదివో శ్రీవిఠలేశుడు వెలసి వనాలలోన వేదవేద్యుడైన ఖరీ అలరి కృష్ణావతారమైయున్నాడు ఎలమి శ్రీ వెంకటేశుడితడే పదారు వేల చెలులతో కూడినాడు శ్రీవిఠలేశుడు